కాబట్టి మనిషి పువ్వులని మంచి పువ్వులు చెడ్డ పువ్వులు అని విడగొడతాడు మనుషుల్ని మన మతం మన కులం పరాయి కులం అంటాడు ఇది మంచి పశువు అది చెడ్డ పశువు అంటాడు సో దిక్కులని మంచి దిక్కు చెడ్డ దిక్కు అంటాడు కాలాన్ని మంచి కాలము చెడ్డ కాలము అంటాడు రకరకాలుగా మాట్లాడతాడు బంగారాన్ని అందంగా ఉంది అందంగా లేదంటాడు బంగారాన్ని పట్టుకునే బంగారం అందంగానూ ఉండదు అందవిహీయంగానూ ఉండదు ఈ రకంగా మీరు ద్వంద్వాలతో చూస్తున్నంత కాలము మీకు ఆ జగత్తు ఎలా కనపడుతుందంటే ప్రిజం పెట్టుకు చూసినట్టు అనమాట ప్రిజం పెట్టుకు చూస్తే ఎప్పుడైనా త్రీ డైమెన్షనల్ సినిమా చూసారా త్రీ సినిమా త్రీ సినిమా ఉంటుంది వాడు ఒక కళ్ళ జోడిస్తాడు కాగితం కళ్ళ జోడిస్తాడు అది పెట్టుకు చూస్తే ఓ రకంగా ఉంటుంది తీసేసి చూస్తే ఇంకో రకంగా ఉంటుంది అలాగే ఈ ద్వంద్వములు రాగద్వేషములు అనే కళ్ళజోడు పెట్టుకుని మీరు జగత్తును చూస్తే ఆ జగత్తంతా ముక్కలు మొక్కల విడిపోయి భిన్న భిన్నాలుగా కనపడుతున్నాయి ఆ మొక్కల్లో కొన్ని మొక్కలు మనకి ఇష్టంగా ఉంటాయి కొన్ని మొక్కలు మనకి ద్వేషాన్ని కలిగిస్తాయి వెరాజ్ ఈ ద్వంద్వమోహము అనే కళ్ళజోడు రాగద్వేషము అనే కళ్ళజోడు తీసేసి మీరు మనస్సులో ఉండే వాసనలని అడ్డు రానివ్వకుండగా అది మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది అభ్యాసం చేయాలి అది మరి ఎలాగంటే నేనేం చెప్పను మీరు ఆ వాసనలనన్నిటినీ కూడా చాలా నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా పక్కన పారేసి ఏ వాసనని కూడా దగ్గరికి రానివ్వకూడదు ద్వంద్వము అనే మాట దగ్గరికి రానివ్వకూడదు అలాగ మీరు అభ్యాసం చేసినట్లయితే చాలా బాగుంటుంది అలా అభ్యాసం చేయాలి నేను మీకు చిన్న దృష్టాంతం చెప్తా నేను అమెరికా వెళ్తూ ఉంటాను తరచుగా అమెరికా ఏంటంటే ఇంకా ఎక్కడికో వెళుతూ ఉంటా నన్ను ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు అడుగుతారు ఏమని మీ క్లాస్కి తెలుగు వాళ్ళు అందరూ వస్తారండి అని అడుగుతారు ఆ ప్రశ్నలో ద్వంద్వం ఉంది తెలుగు వాళ్ళు నాన్ తెలుగు వాళ్ళు అనే ద్వంద్వం ప్రశ్నలో ఉంది ఆ ప్రశ్న నేను నవ్వుకుంటా ఎందుకంటే దానికి సమాధానం లేదు బికాస్ నా క్లాస్లో కూర్చున్నవాళ్ళు తెలుగు వాళ్ళ నాన్ తెలుగు వాళ్ళ నేను ఎప్పుడు పరిశీలించలేదు ఎందుకు పరిశీలించలేదంటే నాకు తోచలేదు అలాగెప్పుడు ఇట్ నెవర్ అకర్డ్ టు మీ లైక్ దాట్ నేను ఇలా చెప్పాను చెప్తే నా పక్కన మిత్రుడు ఒకతనుడు అతను చెప్పాడు నేను పరిశీలించాను స్వామీజీ మీ క్లాస్లో ఉన్నవాళ్ళని అని చెప్పాడు అక్కడ ఉన్నవాళ్ళను ఎవరా నా క్లాస్లో ఉన్నవాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఎవళ్ళో చెప్పమని నేను అడిగాను ఈ ప్రశ్నకి రిప్లైగా గుజరాతీలు చాలామంది ఉన్నారు మీ క్లాసులో అని చెప్పాడు అమెరికాలో వెరీ ఇంట్రెస్టింగ్ తర్వాత మీ క్లాసులో అమెరికన్స్ ఉంటారా ఉండరా అని అడిగారు నేను అది తర్వాత పరిశీలించడం జరిగి ఏ చెప్పారు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఉంటారండి అని చెప్పారు అయితే కొన్ని క్లాసుల్లో హండ్రెడ్ వాళ్ళే ఉండడం కూడా నేను ఎరుగుదను ఎందుకున్నారు వాళ్ళని నేను ఒకసారి అడిగాను ఏమయ్య మీరందరూ నా క్లాసుకే ఎందుకు వస్తున్నారు కనుక అంటే వాళ్ళు ఏమన్నారంటే మీ క్లాసులో ఇండియన్ నాన్ ఇండియన్ బ్రాహ్మిణ్ నాన్ బ్రాహ్మీణ్ ఈ విభాగం లేని విధంగా మాకు అలాగా వీ ఫెల్ట్ లైక్ దట్ దేర్ ఫర్ వీఆర్ కమింగ్ అని చెప్పారు సో హౌ డూ యూ సీ దాట్ నేను ఊరికే దృష్టాంతంగా చెప్తున్నాను మరోలా అనుకోకండి దృష్టాంతంగా ఎందుకు చెప్పానంటే కొంచెం టు మేక్ ఎ పాయింట్ దృష్టాంతంగా చెప్పాను తర్వాత నన్ను ఎవడో అడిగారు మీ క్లాసుకి బీసీలు వస్తారా అని అడిగారు ఐ డోంట్ నో ఐ డోంట్ నో ఆయన ఎవరునో ఉదాహరణకి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ డెకెట్స్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ క్యాస్ట్ నిజంగా ఆయన ఎవరు ఆయన క్యాస్ట్ చేయడం నాకు అసలు ఎప్పుడు తట్టను కూడా తట్టలేదు ఎందుకంటే మరి ఏమో ఐ డోంట్ నో సో ఎందుకంటే క్యాస్ట్ అంటే ద్వంద్వం మతం అంటే ద్వంద్వం ప్రాంతం అంటే ద్వంద్వం దేశమంటే ద్వంద్వం అన్ని ద్వంద్వాలే సో మీరు ఆ ద్వంద్వాలతో చూస్తే ఆ కనపడి ఇది అలా కనపడతారు సుఖమహర్షి వెళ్తున్నాడు యంగ్ మ్యాన్ ఓ చిన్న తువ్వ లాంటిది కట్టుకుని బుధ కండువా వేసుకుని వెళ్తున్నాడు యంగ్ మ్యాన్ ట్వంటీ ఇయర్స్ యంగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఎందుకంటే చింత ఎరగడు కదా వెళుతున్నాడు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది పూర్వం రోజుల్లో స్విమ్మింగ్ పూల్స్ ఉండేవి భాగవతంలో వర్ణించారు ఆ స్విమ్మింగ్ పూల్లో లేడీస్ అందరూ బికినీస్ వేసుకుని స్నానాలు చేస్తున్నారు ఈయన వెళుతున్నాడు ఈయన మామూలుగా దాని పక్కన నడిచిపోతున్నాడు వాళ్ళు చూశారు ఈయన కేసు చూసి పట్టించుకోలేదు వాళ్ళు ఆయన దాన్ని ఆయన వెళ్ళాడు వాళ్ళ పని వాళ్ళు వాళ్ళు స్నానాలు ఎవో చేస్తున్నారు ఈ లోపల వెనకాల నుంచి వ్యాసమహర్షి వస్తున్నాడు పెద్ద పెద్ద గడ్డము తెల్లటి గడ్డం బవిరిగడ్డ ముసలాయన ఆయన వస్తుంటే వీళ్ళు గబగబగ గబో లేచి చీరలో అబ్ కట్టేసుకుని ఆ పక్కనున్న దానికి దారి పారిపోయారు ఈయన చూశాడు వ్యాసమహర్షి చూశాడు అడిగాడు ఎవర్రా నా కొడుకు వెళ్తుంటే మీరు ఏమి ఏమి పట్టించుకోకుండా అలాగే మీ కార్యక్రమం మీరు నడిపించారు నేను వస్తేనేమో పరిగొత్తుకుని వెళ్ళిపోతున్నారు వాట్ ఈస్ దిస్ అని అడిగాడు నేనేమో ముసలివాణ్ణి నన్ను చూసి పారిపోతున్నారు యంగ్ మ్యాన్ను చూసి పారిపోలేదు దేవుడు అని అడిగారు అడిగితే వాళ్ళు చెప్పారు మహర్షి నీకు స్త్రీ పురుష ద్వంద్వం ఉంది నీ మనస్సులో సుఖ మహర్షి మనస్సులో లేదు అందుకోసం మేము అలా చేసామని చెప్పారు కాబట్టి అది ఫైనల్ ద్వంద్వం అది కూడా ద్వంద్వమే సో ఈ విధంగా ఈ ద్వంద్వ మోహము మన హృదయంలో ఉంది ప్రతి ద్వంద్వం వెనుక ఇచ్చాద్వేషాలు ఉంటాయి ఇప్పుడు యశస్సు అపయశస్సు అనే ద్వంద్వము ఉన్నది ఆ ద్వంద్వము యొక్క మోహము ఉన్నది దాని వెనుక ఆ మోహము ఆ ద్వంద్వము ఎందుకుంది దాని వెనుక యశస్సు నాకు కావాలి అపయశస్సును నేను ద్వేషిస్తాను అనే ఇచ్ఛాద్వేషాలు ఉన్నాయి సపోజ్ సపోజ్ మీరు ఆలోచించండి నాకు యశస్సు అక్కర్లేదు నా గురించి చెడ్డగా చెప్పుకున్నా నాకు అభ్యంతరం లేదు అప్పుడు ఆ ద్వంద్వం ఉండదు అసలు ఆ ద్వంద్వమే ఉండదు ఓ జన్ మాస్టర్ ఒక ఆయన ఉండేవారు ఓ ఫ్యామిలీ ఆయన దగ్గరికి క్లాసెస్కి అదే ఆయన పాఠం వద్ద చెప్తారు మెడిటేషన్ వదిలి చెప్తారు జన్ మాస్టర్స్ రెగ్యులర్గా శ్రవణానికి వెళ్తూ ఉండేవారు వాళ్ళకు అమ్మాయి కూడా ఉంది ఇరవై ఏళ్ళ అమ్మాయి సడన్గా ఒకరోజు దే నోటీస్ ఆ ఇరవై అమ్మాయి గర్భిణి అయింది పెళ్లి కాలేదు గర్భిణి అయింది ఎవరు అని అడిగితే మొత్తానికి వాళ్ళు పొరపాటు పడ్డారు నేను లాంగ్ స్టోరీ షార్ట్గా చెప్పేస్తున్నా ఈ జన్మాష్టది ఈయన యువకుడు యువకుడు అంటే మిడిల్ ఏజ్డ్ పర్సన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఈయన దోషం వల్ల ఈ అమ్మాయి గర్భిణి అయిందని వాళ్ళు భ్రమపడ్డారు అప్పుడు ఆ తండ్రి వచ్చి ఈయన్ని చెడా తిట్టి తిట్టకుండా తిట్టి వెళ్ళిపోయాడు అమ్మాయిని తీసుకుని ఎక్కడికో ఇంకో పక్క రాష్ట్రానికి ఎక్కడికో వెళ్ళిపోయి లేకపోతే పక్క దేశానికి వెళ్ళి అమ్మాయి ప్రసవించింది శిశువుని మళ్ళీ వెనక్కి వచ్చారు ఈలోపలో ఈ అమ్మాయి ప్రేమించినటువంటి యంగ్ మ్యాన్ ఒకడు ఉన్నాడు అతను వాపస్ వచ్చాడు వాపసు వచ్చి నేను ప్రేమించాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఆ శిశువు మీ అమ్మాయికి పుట్టిన కుర్రాడు నా కుర్రాడే అని వాడు వచ్చాడు అయితే వీళ్ళు ఏం చేశారు ఈలోపులోనే వాడు రాకముందే ఈ అమ్మాయి తండ్రి ఆ పిల్లవాడిని ఆ పుట్టిన శిశువుని తీసుకువెళ్ళి పుట్టిన మొన్నడో ఆ మొరునాడు తీసుకువెళ్ళి ఈ జన్మాస్తాడు నువ్వు నువ్వు కన్నావు వెండి నువ్వే పోషించుకో మా అమ్మాయికి మేము ఇంకో పెళ్లి చూసి సంబంధం చేసుకుంటాము నువ్వు దుష్టుడువి నీ నువ్వే పోషించి మాకేం సంబంధం లేదు అని ఆ పిల్లవాడిని ఆ జన్మాస్టర్ ఒళ్ళో కూర్చోబెట్టి లేదు చక్కపోయారు మాట్లాడలేదు అప్పుడు తిట్టినప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు ఈ పిల్లాడిని ఒళ్ళో పారేసి వెళ్ళిపోయాడు తండ్రి అప్పుడు ఏం ఆ పిల్లవాడిని పోషించడం మొదలుపెట్టాడు చక్కగా సాకి పాలు నేర్చుకుని ఎవల సహాయం తీసుకుని పిల్లవాడిని కాపాడుతున్నాడు ఆ జన్మాస్టర్ ఈ లోపల ఈ అమ్మాయి ప్రియుడు వాపసు వచ్చాడు వాపసు వచ్చి మీ అమ్మాయిని నేను పెళ్ళాడుతాను ఆ శిశువు నా శిశువే అని వాడు చెప్పాడు అప్పుడు ఆ తండ్రి పశ్చాత్తాప పడ్డాడు తల్లి కూడా పశ్చాత్తాప ఆ అమ్మాయి ఆ ప్రియుడు ఆ వివాహం చేసుకుని వచ్చారు ఈ జన్మాస్త దగ్గరికి వచ్చి అయ్యా ఆ పిల్లవాడు మా పిల్లవాడు మేము తీసుకెళ్ళిపోతున్నాము అని తీసుకెళ్ళిపోయారు ఆయన ఏం కాబట్టి నువ్వే దుష్టుడు తిట్టినప్పుడు మాట్లాడలేదు ఈ పిల్లాడిని నువ్వే పెంచరా అని ఆయన ఒళ్ళో పారేసిపోయినప్పుడు మాట్లాడలేదు ఆరు మాసాలు పెంచిన తర్వాత అలాగే హఠాత్తుగా లేవ తీసుకుని పట్టుకుపోయారు ఏం మాట్లాడలేదు కానీ ఆరు మాసాలు మాత్రం ఆ పిల్లవాడిని చాలా ప్రేమగా పెంచాడు ఆయన తీసుకెళ్ళిపోతుంటే ఏం మాట్లాడలేదు వద్దనలేదు యశస్సు అపయశస్సు అనే ద్వంద్వములు ఆయన దృష్టిలో లేవు అందు గురించి వీళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా కూడా ఆయన అలాగ నిర్మలంగా ఉండిపోగలిగాడు ఎందుకంటే నాకు యశస్సు కావాలి అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు గట్టిగా దెబ్బలాడు ఉండేవాడు నువ్వు పొరపడుతున్నావు అని నాకు అపయశస్సు పోతే నాకు చాలా సంతోషము అని కనుక అనుకున్నట్లయితే అపయశస్సుపై ద్వేషం ఉన్నట్లయితే థర్డ్ టైం వాళ్ళు వచ్చినప్పుడు చూసావా మీరు ఎంత ద్రోహం చేశారో నాకు నా పేరు చెడగొట్టారని మళ్ళీ తిరగబడి తిట్టు ఉండేవాడు ఆయన ఏమి మాట్లాడలేదు ఈ జస్ట్ రిమైన్డ్ సైలెంట్ ఎందుకంటే యశస్సు అపయశస్సు రెండూ కూడా ఆయనకి సమానమే ద్వంద్వ మోహేన భారత సో నేను ఇదే పాయింట్ చెప్తున్నాను మనం నిద్రలేస్తాం నిద్రలేవగానే మనకి నేను నా ఇల్లు నా వాకిలి నా భార్య నా పిల్లలు నా బ్యాంక్ అకౌంట్ అని నా నా కెరియర్ నా ఫ్యామిలీ నా సోషల్ లైఫ్ నా కారు నా భోగాలు నా సుఖాలు అని ఎంతసేపు ఆ నేను నాది నేను నాది అనే సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్లో ఉండిపోతాం మనం ఆ నేను నాది అనే ప్రసంలో ఉండిపోతాం ఆ బబుల్ లోపల ఉండిపోతాం ఆ బబుల్లో ఉండిపోయి అప్పుడు జగత్తుకెసి చూస్తాం జగత్తుకెసి చూస్తే ఆ బొబుల్ లోపల నుంచి మీకు జగత్తు ఇలా మొక్కలు మొక్కలు అయిపోయి కనపడుతుంది నాకు నా ఆకాంక్షలన్నిటికీ అనుకూలమైనవి మంచివి నా ఆకాంక్షలకి అనుకూలం కానివి చెడ్డవి ఆఖరికి మీరు ఉపన్యాసానికి వెళ్తే కూడా మీకు నచ్చిన మాట చెప్పినవాడు మంచివాడు మీకు నచ్చని మాట చెప్పినవాడు మంచిగా చెప్పడం చేత కానివాడు ఆఖరి అక్కడ కూడా చేరుకుంది ద్వంద్వం ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు ఆ బబుల్ని బ్రేక్ చేసుకుని బయటకు వచ్చేసరి ఆ బబుల్లో ఉండొద్దు అంటే ఏమిటి నేను జగత్తుకేసి చూసేప్పుడు జ్ఞానస్వరూపుడుగా అంటే శుద్ధ చైతన్య రూపుడుగా ఆ ఎరుకయ్య చూస్తాను శుద్ధమైన ఎరుకయ్య చూస్తాను ఆ ఎరుక ఎందు నేను నాది అనే వాసనలు రెండూ లేవు అహంకార మమకారములు లేని ఆ రెండు వాసనలు లేని శుద్ధమైన ఎరుకనై ఉండి జగత్తును చూస్తాను చూస్తే నాకు జగత్తంతా కూడా ఒకే పరమాత్మ దర్శనమిస్తుంది అంటే సకల ప్రాణుల ఎందు ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుడే దర్శనమిస్తాడు అంతేగాని ఆ ద్వంద్వలు ఉండనే ఉండవు ఇది అభ్యాసం చేయాలి ఇది అభ్యాసం చేస్తే ఏమిటవుతుందంటే మనస్సు చాలా తేలిక పడిపోతుంది చాలా తేలికైపోతుంది ఇప్పుడు మురికి నీరు తీసుకుని ఒక చక్కటి ఫిల్టర్లో పోసారనుకోండి దాని నుంచి వచ్చి నీరు ఎలా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది స్పార్క్లింగ్ వాటర్ వస్తుంది స్వచ్ఛంగా ఉంటుంది అందే అదర్ హ్యాండ్ చక్కటి స్వచ్ఛమైన నీరు తీసుకుని కాఫీ పౌడర్లోనో దేంట్లోనో వేడి చేసి పోసారనుకోండి వచ్చి నీరు ఎలా ఉంటుంది చిక్కటి కాలుష్యాన్నంతని పట్టుకుని కిందకి దిగుతుంది ఒక కషాయంలాగా దిగుతుంది మన మనస్సు కూడా అంతే మనము ఇచ్ఛాద్వేషములు రాగద్వేషములతోటి నింపినట్లయితే ఆ మనస్సు కషాయంలాగా తయారైపోతుంది కషాయము అంటే కాలుష్యము అని మనస్సులో ఉండే ప్రధానమైన కషాయము రాగద్వేషములే ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు మనస్సులో అహంకార మమకారము రెండింటినీ తీసేస్తే రాగద్వేషాలు ఆటోమేటిక్గా పోతే ఆ మనస్సు ఫిల్టర్ చేసిన వాటర్ లాగా స్వచ్ఛంగా ఉంటుంది ఆ మనస్సు అటువంటి స్వచ్ఛమైన మనస్సుతో మీరు జగత్తును చూసినప్పుడు మీకు ఎక్కడ చూసినా మీకు ఆనందంగానే ఉంటుంది ప్రసన్నంగా ప్రశాంతంగానే ఉంటుంది దిశ ప్రసన్నా శాంతమైన మనస్సు గలవాడికి దిక్కులన్నీ ప్రసన్నంగా ఉంటాయి సో అంతఃతలతాయాం హి జగదేవ శీతలం భవేత్ లోపల చల్లగా శాంతంగా ఉన్నవాడికి జగత్తంతా కూడా శాంతంగా చల్లగా ఉన్నట్టు కనుకుంటుంది జగత్ మీరు ఏదైతే అంటారో అది ఇట్ ఈజ్ ఎ ప్రాజెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్ కాబట్టి ఆ విధంగా ద్వంద్వములను పక్కనబెట్టి జగత్తుని చూడడం అభ్యాసం చేయాలి మీకు ఇచ్ఛ అంటే రాగము ఆ ఇచ్ఛ యొక్క సందర్భం చూడండి వస్తువుల విషయంలో ఉంటుంది స్థానం విషయంలో ఉంటుంది వ్యక్తి పరిస్థితి ఈ వస్తువు నాకు ఇష్టము నాకు ఇష్టం కాదు ఈ చోటు మంచిది ఆ చోటు మంచిది కాదు స్థానం ఆ పరిస్థితి నాకు అనుకూలము ఇంకో పరిస్థితి నాకు ప్రతికూలము తర్వాత వస్తువు వ్యక్తి ఈ మనిషి మంచివాడు ఆ మనిషి చెడ్డవాడు ఈ మనిషి నాకు కావలసిన వాడు వాడు పరాయి వాడు అని ఇలాగ నాలుగు ఇంటి ఎందు వస్తువు స్థానము వ్యక్తి పరిస్థితి ఇప్పుడు మీకు ఇన్ని కథలు చెప్పాను ఈ కథల్లో నేను చెప్పే సారమేమిటి పరిస్థితి ఏదైనా దాని ఎందు రాగద్వేషంలో అనవసరము రాగద్వేషాలకి అతీతంగా ఉండండి ఏ పరిస్థితి వచ్చినా జస్ట్ లైక్ ఆ జన్మాస్టర్ లాగా చెప్పండి వి విల్ సి దానికి మీరు లేబుల్ ఏం పెట్టద్దు ఇది మంచిది ఇది చెడ్డది డోంట్ పుట్ ఎనీ లేబుల్ వివిల్ సి నేను అమెరికాలో ఉండగా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి ఎవరో ఉన్నారు స్వామీజీ మంచి పార్టీని ఎగ్గలేదు అంత చెడ్డ పార్టీని ఎగ్గింది అన్నారు నేను లా కంగారు పడకా అలా కంగారు పడకు నువ్వు మంచి చెడు అనకు ఈ పార్టీ నెగ్గింది ఆ పార్టీని ఎగ్గలేదు అంతకుముందు ఆ పార్టీ నెగ్గింది ఈ పార్టీ ఓడిపోయింది మరోపుడు ఈ పార్టీ నింకుతుంది ఆ పార్టీ ఓడిపోతుంది ఏవో తిరగబడుతూ ఉంటాయి దీన్ని ఇది మంచి అది చెడు అని నువ్వు కంగారు పడకలాగా నోనో మీరు చెప్పండి ఏది మంచి నేను చెప్పను అలాగ నేను ఐ విల్ వీ విల్ సీ విల్ సిట్ పుట్ ఎ లేబుల్ ఎందుకంటే లేబుల్ పెట్టారనుకోండి వెంటనే రాగద్వేషాలు వచ్చేస్తాయి మీరు ఓ పార్టీ మంచి అని లేబులు వేస్తారు ఆ పార్టీ ఓడిపోతుంది ఏదో ఉపాయ లక్ష్యం వస్తుంది ఆ పార్టీ ఓడిపోతుంది ఓడిపోతే మీరేమంటారు మీ మనస్సు కష్టపడుతుంది దుఃఖాన్ని పొందుతారు తర్వాత జగత్తు ఎలా కనపడుతుంది జనులు మూర్ఖులు మంచి పార్టీకి వీడు వేడని జాతకాదంటారు మీరు లేకపోతే జనులు చాలా తెలివైన వాళ్ళు మంచి పార్టీకి ఓటేశారంటారు కాబట్టి జనులు మూర్ఖులు కాదు తెలివైన వాళ్ళు కాదు ఆత్మస్వరూపులు అంటే జస్ట్ లిమిటెడ్ దాట్ ఏ రకమైన లేబుల్ లేకుండా మీరు జగత్తును చూస్తే ఆ జగత్తు భిన్నంగా కనపడుతుందండో ఇప్పుడు కనపడుతున్న జగత్తులో ఉండదు జగత్తు దాన్ని మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఇచ్ఛాద్వేషములు పెట్టుకుని జగత్తుని ద్వంద్వాల రూపంగా చూస్తారో అప్పుడు కొన్ని గ్రాహ్యములు అవుతాయి కొన్ని త్యాజ్యములవుతాయి ఆ రకంగా జగత్తంతా కూడా మొక్కలు మొక్కల విడిపోతుంది తర్వాత ఈ రాగద్వేషములు శుభ అశుభములు ఈ అపోజిట్స్ ద్వంద్వములు ఎక్కడున్నాయి ఇప్పుడు ఒక పువ్వు ఉంది ఈ పువ్వు శుభమా అశుభమా ఆ పువ్వునందు శుభమా అశుభమా ఏముంది ఏమీ లేదు పువ్వునందు ఏమీ లేదు సో ప్రకృతిలో ఇప్పుడు ప్రకృతిలో ఒక నది ఉన్నది ఈ నది శుభమా అశుభమా ఏదీ లేదు నథింగ్ లైక్ దాట్ సో ప్రకృతిలో శుభ అశుభ అనే లేబుల్స్ ఉండవు ఆ లేబుల్స్కి అతీతంగా ఉంటుంది ప్రకృతి తూర్పు దిక్కు శుభము దక్షిణ దిక్కు అశుభము ఎలా అలా కనపడుతుందా మీకు ఏమైనా దిక్కులు అవే ఉండవు దాని ఎందుకు ప్రకృతిలో ఉండవు ఆత్మ చైతన్యంలో ఉంటాయా ఆత్మచైతన్యంలో ఉండవు మరి ఎక్కడి నుంచి వచ్చే ఈ ద్వంద్వాలు ఈ రాగద్వేషములు ద్వంద్వములు ఎక్కడి నుంచి వచ్చాయంటే కేవలము మనస్సులో ఉంటాయి వాసనారూపంగా ఉంటాయి మనోవికారము తప్ప మనోవికారము మనస్సు యొక్క భ్రమ తప్ప వాస్తవంగా ఈ ద్వంద్వాలు ఉండవు ఇప్పుడు నేను చెప్తున్న ఈ ద్వంద్వములకు అతీతమైన ఈ ప్రసంగము ఒక ఆర్థడాక్స్ వ్యూ పాయింట్కి కోయిన్ సైడ్ కాదు మీరు ఇది కొంచెం మనసులో పెట్టుకుని మీరు వినాల్సి ఉంటుంది మీరేమో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోండి శుభ ముహూర్తమే పెట్టుకుని చేసుకోవాలి కానీ ఇది శుభముహూర్తమో అది అశుభ ముహూర్తమో అనే ద్వంద్వం నుంచి బయటపడే పని చేయాలి మరి వేదాంతం ఆత్మస్వరూపం తెలుసుకోవాలంటే ఇలాగంటే ద్వంద్వం ఉండకూడదు కాలమే మిథ్యా కల్పితము అని తెలుసుకుని పైకిర కర్మని చేసేప్పుడు ఎలా చేయాలో అలా చేస్తారు దీని మీద ఒక ఒక ప్రిన్సిపుల్ ఉంది బెటర్ రస్సెల్ అనే ఫిలాసఫర్ చెప్పిన ప్రిన్సిపుల్ అంటే ఈ ఫిలాసఫర్ ఆయన చెప్పాడంటే అంటే మన దగ్గర శంకరులు మన గీతలో చెప్పిన విషయాలని కూడా అక్కడ వెస్ట్రన్ ఫిలాసఫర్స్ చెప్తారు ముఖే ముఖే సరస్వతి ఆయన ఏమన్నాడంటే మీరేదైనా ఒక పని చేసేప్పుడు అది రైట్ అండ్ రాంగ్ రెండు ఉంటాయి ఇప్పుడు ఎదరోడితో మాట్లాడుతున్నారనుకోండి పరుషంగా మాట్లాడితే తప్పు ప్రేమగా మాట్లాడితే రైట్ కానీ ఫిలాసఫీ లెవెల్లో తత్వాన్ని విమర్శ చేసే సందర్భంలో రెండూ కూడా మిథ్యా కాబట్టి యాక్షన్ చేసేప్పుడు రైట్ చేయాలి రాంగ్ని అవాయిడ్ చేయాలి తత్వాన్ని విచారణ చేసేప్పుడు రైట్ అండ్ రాంగ్ రెండూ కూడా మిథ్యా అని తెలుసుకుని తత్వ విచారణ చేయాలి ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది నువ్వు మంచి నీళ్ళు తాగాలనుకోండి స్వచ్ఛంగా ఉన్నాయో లేదో చూసుకుని తాగాలి ద్వంద్వం లేదన్నారని మురికి నీళ్ళు తాగడం కాదు కానీ ఈ నది పవిత్రము ఆ నది అపవిత్రము అని మీరంటే పొరపాటు అక్కడ అది సంబంధించిన విషయం అక్కడ నదులన్నీ కూడా ఒకే జలము కాబట్టి అన్నీ ఈశ్వరస్వరూపములే గంగానది ఈశ్వరస్వరూపము గోదావరి అది కూడా ఈశ్వరస్వరూపమే మనం మూసి నదిని పాటి చేసి పెట్టారు లేకపోతే అది కూడా ఈశ్వరస్వరూపమే యమునానందిని కలుషితం చేశారు కలుషితం చేస్తే పవిత్రమైనా కూడా పవిత్రం కానిదే అవుతుంది కాబట్టి ఎనీవే ది పాయింట్ యు గాట్ ది పాయింట్ తర్వాత పరంతప భారత అంటే భరతవంశీయుడా సంబోధన పరంతప శత్రువును తప్పింపజేయువాడా ఇక్కడ శత్రువు ఎవరో తెలిసిన ద్వంద్వమోహమే శత్రువు కాబట్టి ఇచ్ఛాద్వేషములు లేక రాగద్వేషములు వాటి వలన కలిగేటువంటి ద్వంద్వమోహము ఇది నీ శత్రువు ఈ శత్రువును గుర్తుపట్టి నీవు దునుమాడవలసినది లేకపోతే తప్పింపజేయవలసినది అని ఒక సందేశము ఆ అడ్రస్లో ఇమిడి ఉన్నది అలాగే భారత అంటే భరతవంశీయుడానికి ఒక అర్థము భాయాం రథ భారత భా అంటే జ్ఞానము ప్రభా ప్రభాన భాన ఒకటే జ్ఞానము జ్ఞానప్రకాశము జ్ఞానప్రకాశమునందు ప్రీతిగలవాడా అని ఇంకో అర్థం భారత ఎనివే సో ఈ రాగద్వేషములకు అతీతంగా మనం ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఇది ఎలా ఉంటుందంటే మీకు అద్వయ ఆత్మతత్వం తెలియకపోవడం చేతనే జగత్తంతా కూడా ద్వంద్వాల విరిగిపోయి ముక్కలైపోయి కనపడుతుంది వాటి ఎందు మనం రాగద్వేషాలను కలిగి ఉంటాము దాన్ని రివర్స్ డై ఆపోజిట్ డైరెక్షన్లో చెప్పండి మీరు రాగద్వేషములనే వాసనలను కలిగి ఉండడం చేతనే జగత్తు ముక్కల కింద విడిపోయి కనపడుతోంది అందుచేతనే అద్వయ ఆత్మతత్వాన్ని మనం గుర్తించలేకపోతున్నాం ఇప్పుడు మీరు వీడు మిత్రుడు వాడు శత్రువు అని అంటుంటే సర్వ ప్రాణులందు ఒకే పరమాత్మ ఉన్నాడు అని ఎలా తెలుసుకుంటారు హౌ విల్ యు నో దాట్ కాబట్టి శత్రు అని మీరు అన్నవాడు ఈశ్వరుడే ఈశ్వరస్వరూపమే ఈశ్వర రూపుడే మిత్రుడు అన్నవాడు ఈశ్వర రూపుడే ఈ శత్రుమిత్ర భావము మన హృదయంలో ఉన్నటువంటి రాగద్వేష వాసనల నుంచి పుట్టిన ద్వంద్వమోహము ఇది చాలా కఠినమైన సమస్య ఎందుకంటే మనుషులు వీడు మిత్రుడు వాడు శత్రువు అని విభాగం చేసుకుని జీవిస్తారు పరిస్థితులు కూడా అలా పుష్ చేస్తాయి వాటెవర్ అల్టిమేట్గా దాని నుంచి బయటపడకపోతే మీకు ఆ అద్వయ ఆత్మసాక్షాత్కారము కలుగదు చూద్దాం భాష్యకారులు ఏమంటారో ఇచ్చా ఇచ్చాద్వేష సముత్న ఇచ్చాచాద్వేష తాభ్యాం సముత్తిష్ట ఇచ్చాద్వేష సముత్ తేనా ఇచ్చాద్వేష సముత్తేథేనా అది ఇంకే విగ్రహ వాక్యం రాశారు రాగద్వేషముల నుండి పుట్టిన ఏమిటి పుట్టింది ద్వంద్వమోహము అది ఏ మనకున్న ప్రధానమైన ఆటంకము ఇప్పుడు మనకి కామనలుంటాయి ఇచ్ఛ కామనలు ఉంటాయి ఈ కామనలు ఎప్పుడైతే వచ్చాయో దాన్ని భయాలు పుడతాయి కామన నుంచే భయం పుడుతుంది ఒకసారి కామనలు భయాలు మనకు నిర్మాణం చేసేసుకుంటే మన జీవితం అంతా కూడా ఘర్షణతో నిండి ఉంటుంది లోపల ఘర్షణ ఉంటుంది మనస్సులో కాన్ఫ్లిక్ట్ ఘర్షణ నిర్మాణం అవుతుంది ఆ ఘర్షణ మనకి సమాజ జీవితంలో కుటుంబ జీవితంలో బయట కూడా ప్రకటమవుతూ ఉంటుంది అటువంటి జీవితము అంటే హృదయం నిండా కామనలు భయాలు పెట్టుకుని వాటి నుండి రాగద్వేషాలు నిర్మాణం చేసుకుని వాటి ప్రభావం చేత జగత్తులంతని కూడా ద్వంద్వాల కింద విడగొట్టుకుని అలా జీవిస్తూ ఉంటాడు మనిషి ఈ జీవితము వ్యర్థము అటువంటి జీవితంలో సుఖము శాంతి లభించను కూడా లభించవు తర్వాత ఫీలింగ్స్ పెట్టుకుంటాం ఇమోషన్స్ భావావేశములు ఒకటి కోపము ఇంకొకటి ఆసక్తి వీడు నావాడు వీడు పరాయి అని ఈ విధంగా ఈ భావావేశములు దృఢమైనటువంటి ఆసక్తి రూపంగా ఉండేటువంటి ఒకటేమో రాగా రాగ ఇంకొకటి ద్వేష రాగమేమో తీయని విషం ద్వేషమేమో చేదు విషం కానీ రెండూ విషమే సో ఇటువంటి ఆసక్తి పెట్టుకుని మనము జీవిస్తూ ఉంటాము ఆ విధంగా మనస్సుని ఈ ఆపోజిట్ వాసనల మధ్యన మనస్సుని మొక్కలు చేసుకు పెట్టుకుంటాం ఇది ఇది చాలా మూర్ఖత్వము ఇట్ ఈస్ మ్యాడ్నెస్ వీడిని నేను ప్రేమిస్తున్నాను వాడిని ద్వేషిస్తున్నాను అని ఆ విధంగా జీవించటము అది అది క్రేజ్ మ్యాడ్నెస్ తప్ప ఇంకొకటి లేదు మనం ఎలా ఉండాలంటే ఒక నీయందు ఆసక్తి లేదు ఇంకొక నీందు ద్వేషము లేదు ప్రేమ అందరియందు సమానంగా ఉంటుంది ఆ స్థితి సంభవమేనా ఎస్ ఇవి మహాత్ములు చెప్తే జనులు అర్థం చేసుకోరు చాలా సరళంగా సరళమైన భాషలో చెప్తే కూడా అర్థం చేసుకోరు పైగా అర్థం చేసుకోకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇట్స్ ఎ ఛాలెంజ్ చాలా కఠినమైన విషయం ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ని మనం స్వీకరించి దాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఉదాహరణ నేను చెప్తా చూడండి ఉపకారికి నువకారము ఏమిటో పద్యం అప అది అపకారికది అది చేయం వివరింపంగా ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయటం అదేం పెద్ద గొప్ప జాగ్రత్తగా మీరు పరిశీలించి చూస్తే ఉపకారం చేసిన వాడికి మళ్ళీ తిరిగి ఉపకారం చేయడం గొప్ప కాదు మరి గొప్ప ఏమిటి అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరిసుమతి వాడు అపకారం చేశాడు వాడు దుష్టుడు అపకారం చేశాడు వాడు వచ్చాడు సార్ నాకు హెల్ప్ కావాలని వచ్చాడు అప్పుడు మీరు ఏం చేస్తారు అనే దాని మీద మీ ద్వంద్వమోహం ఆధారపడి ఉంటుంది అప్పుడు కనుక మీరు అయ్యా దయచేయండి అని ప్రేమగా పిలిచి అతగాడు చేసిన అపకారాన్ని అధిగమించి ఆ వాసనని పక్కకి తోసేసి అతనికి మీరు చక్కటి ఉపకారం చేసి పంపిస్తే అది మీరు ద్వంద్వమోహన్ నుంచి ఆ బయట వేసేటువంటి మొదటి స్టెప్ అది కెన్ యూ డూ దాట్ దట్ ఈస్ ఎ ఛాలెంజ్ నన్ను తిట్టాడు ఒకడు ఎప్పుడో పదేళ్ల తర్వాత ఫోన్ చేశాడు మిమ్మల్ని కలవాలన్నా రమ్మన్నా ఓసారి వీడికి నా మైండ్ చూపిద్దామని అనుకున్నా కానీ అతను వచ్చే లోపల మళ్ళీ నన్ను నేనే పరిశీలించుకున్నా నన్ను తిట్టాడు కాబట్టి తిరిగి తిట్టడమా నో సుభాషుడు వీడు ప్రేమగా లోపలికి పిలిచి ప్రేమగా మాట్లాడే ఏదో పని ఉందంటే ఆ పని చేసి పెట్టి దానివల్ల ఏమవుతుందో తెలిసిన నా హృదయంలో ఉన్న పెద్ద కాలుష్యం కడిగి అయిపోతుంది హృదయం స్వచ్ఛంగా అయిపోతుంది అటువంటి ఛాన్స్ ఎప్పుడైనా వస్తే మాత్రం వదులుకోవద్దు అలాంటి ఛాన్స్ అస్తమానం రాదు ఇప్పుడైనా వస్తే మటుకు అది పట్టుకుని అక్కడ మనం ద్వంద్వానికి అధిక అధిగమించగలము అని యూ హ్యావ్ టు ప్రూవ్ టు యువర్ సెల్ఫ్ ఆ విధంగా ద్వంద్వాలని అధిగమించాలి చాలా జాగ్రత్తగా అధిగమించాలి ద్వంద్వాలని నేను పెద్ద ప్రోగ్రామ్కి వెళ్ళబోతున్నా ఏదో టీచింగ్ షెడ్యూల్ సెవెన్ డేస్ టీచింగ్ షెడ్యూల్ వెళ్ళబోతుంటే పిల్లొచ్చింది వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను ఎందుకంటే పిల్లి చెడ్డది కదా కుక్క మంచిది పిల్లి చెడ్డది తెలుసా మీకు అసంగతి శకున శాస్త్రంలో చెప్పారు అలాగా పిల్లి చెడ్డది కుక్క మంచిది మరి పిల్లి వచ్చింది కుక్క రాలేదు కుక్క వచ్చింటే బాగుండు అది అక్కడే అటుపోతుంది కుక్క కుక్కలకి లోటేం లేదు అటేటో పోతుంది ఈ పిల్లి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి వెనక్కి తిరుగుదామా అనొక్కుని నో ఈ మంచి జడు ఈ ప్రసక్తి లేదు ఏది మంచి పిల్లి కూడా పరబ్రహ్మస్వరూపమే కుక్క పరబ్రహ్మస్వరూపమే వెళ్ళిపోయాను ప్రోగ్రాం బాగానే జరిగింది కాబట్టి ద్వంద్వ మొహాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి ఒకడు మిస్బిహేవ్ చేశాడు నా దగ్గర ఉపకారం తీసుకుని నా దగ్గర నాకు మిస్బిహేవ్ చేశాడు సరే కానీ లేని నేను మాట్లాడకుండగా వెళ్ళిపోయాను మొన్నడు పొద్దున్న తలుపు తట్టాడు ఎవడో తలుపు తీస్తే వీడు ఎరా నన్ను అలా మిస్బిహేవ్ చేసావు మళ్ళీ పొద్దున్నే తయారయ్యా నీకేం కావాలి అని అడుగుదాం అనుకుని అలా అడగలేదు ఏమండి చెప్పండి ఏం కావాలి మీకు నాకు ఫలానా కావాలి ఆ సరే సో ఆ విధంగా మన చేసుకోవాలి వాడి కోసం కావాలి ద్వంద్వాన్ని శత్రుమిత్ర భావాన్ని నేను అధిగమించగలను అని ఎవరికి వాడు ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకుని ఆ రాగద్వేషాలకు అధి అధిగమించగలిగితే మీరు ఆ పని చేయగలిగితే మీ మనస్సులో ఉన్నటువంటి బేసిక్ ఆబ్స్టకిల్ ఆటంకము ఆత్మజ్ఞానానికి ఉన్న ఒకే ఒక ఆటంకము తొలగిపోతుంది క్రమంగా పోతుంది దాన్ని అర్థం చేసుకుని చేయాలి సపోజ్ నేను ఎలా చెప్పాను అనుకోండి మీరు ఏవయా ఏం మాట్లాడతావు సుఖం సుఖమే దుఃఖం దుఃఖమే అన్నారనుకోండి మిత్రు మిత్రుడు మిత్రుడే శత్రువు శత్రువే లేకపోతే వాడేవాడో దుష్టుడికి మేము అలా ఉపకారం చేస్తాం అంత తెలివి తక్కువ వాళ్ళమా అని ఇలా మీరు మొదలుపెట్టారనుకోండి మీకు నా పాఠం ఏమీ తెలియలేదన్నమాట కాబట్టి మీ లోక దృష్టి ఇక్కడికి పట్టుకురావద్దు ఇది శాస్త్రదృష్టి లోకదృష్టి ఇక్కడ చెప్పిన దానికి విరుద్ధంగా ఉంటుంది కే నేతి విశేషాపేక్షాయా ఇదమాహా రాగద్వేషాల నుంచి పుట్టిన దానితో ఏమిటది రాగద్వేషాల నుంచి ఏమిటో పుట్టినది అని మనకి ప్రశ్న ఉదయిస్తుంది దానికి సమాధానం ఏమిటంటే ద్వంద్వమోహే నేతి ద్వంద్వముల మోహమే ఆ రాగద్వేషముల నుంచి పుట్టినటువంటి ప్రధానమైన ఆటంకము అసలు ఇచ్చ అనేది లేకుంటే ఇచ్చ అంటే కామన అపేక్ష జీవితం మీద ఎజెండా అటువంటి ఎజెండా ఏమీ లేకుండగా ఏ అపేక్ష లేకుండగా అలా ఉండిపోవడం అలాగ నిశ్చలంగా ఉండిపోవడం వాట్ కమ్స్ ఐ యాక్సెప్ట్ వాట్ కమ్స్ కమ్స్ వాట్ గోస్ గోస్ నేను అలా సాక్షిరూపంగా ఉండిపోతాను ప్రతి సందర్భంలోనూ నా కర్తవ్యాన్ని నేను చేసుకుంటూ పోతాను నా తరఫు నుంచి ఏ కర్తవ్యం ఉన్నదో అది చేసుకుంటూ పోవాలి కానీ మనస్సు మాత్రం సాక్షిరూపంగా ఉండిపోవుట అది అది అభ్యాసం చేయదగినటువంటి సాధన చాలా గొప్ప సాధన అలా చేసినట్లయితే అంటే ఏమిటి అసలు ఇచ్చ అనేది కొంతమంది ఏమంటారంటే ఏమన్నా ఇచ్చలేకుండా బతికే లేదు కదా అంట అంటే వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకోవడం కూడా తెలియదు జీవించడం ఎలాగూ తెలియదు అర్థం చేసుకోవడం కూడా తెలియదు ఇప్పుడు ఒక అడిగారు నన్ను ఇచ్ఛ లేకుండా అంటే కోరిక లేకుండా ఎలా బ్రతకడము అని అడిగారు నేనున్నాను మీరు మాట చె మీరు మాట చెప్పండి నాకు మీరు రాత్రి నిద్రపోయారు కొన్నాడు పొద్దున్నే లేచారు హాయిగా నిద్రపోయారు కదా నిద్రపోయినప్పుడు కోరికలు ఏం కదా ఏంలో ఏం కష్టం వచ్చిందప్పుడు మీకు కష్టం కోరికలు ఉన్నప్పుడే వచ్చింది కానీ కోరికలు లేనప్పుడు రాలేదు కదా మీరు ఒకటి చూసుకోండి అంటే నిద్ర అర్థం చేసుకోవడం కూడా కష్టం జనాలు అది కూడా సరిగ్గా అర్థం చేసుకోరు ఆ ఏమీ లేదు కదా అది ఎలాగా అని అలా అడ్డగోలుగా చెప్తారు తప్ప నిద్రలో ఆనందము లభించింది ఏ కోరికను బట్టి కలిగింది ఆనందం ఏ కోరిక తీరింది మీకు నిద్రలో ఏ కోరిక తీరలేదు ఆనందం లభించింది సరే జాగ్రత్త వస్తు వచ్చింది ఒక అమ్మాయి నాకు డైమండ్ రింగ్ కావాలనుకుంది తల్లిదండ్రుల పాపం కష్టపడి డైమండ్ రింగ్ కొని తీసుకొచ్చి ఓ పెట్లో పెట్టి ఆ అమ్మాయికి ఇచ్చారు ఓ గ్రేట్ దేశ్ దట్ అని గెన్ తెసి పెట్టుకుంది ఐదు నిమిషాలు ఉల్లాసము ఆ తర్వాత ఇది పడిపోతుందేమో అని భయము వచ్చింది కాబట్టి మీకు దుఃఖము భయము జాగ్రత్త అవస్థలో వచ్చాయా స్వప్న నిద్రావస్థలో వచ్చాయా దట్ ఈజ్ వన్ థింగ్ తర్వాత నేను ఇంకో ప్రశ్న అడిగాను కోరికలు లేకుండా బతకడం ఎలాగా అడిగారు ఓ అంటే నన్నున్నాను ఈ రోజు మీకు ఎన్ని కోరికలు కలిగాయో చెప్పండి నాన్న ఇప్పటివరకు రెండు కోరికలు కలిగాయి ఎప్పుడు కలిగాయి ఉదయం ఏడున్నరకు కోరిక కలిగింది పదింటికి కోరిక కలిగింది ఈ మధ్యలో బతికున్నారా లేకపోతే ఏదైనా అయిపోయిందా ఆ మధ్యలో పరిస్థితి ఏమిటి Between two desires, what are you? You are a very comfortable person, happy person between two desires. Desire put in the end of me, manasya amati poinna, the action may poinna. Desirelessness is godliness. Kabati, ich chanedu leka po te dvesha ondada. Ich chan dvesha lo leka po te dvandva moha ondada. ద్వంద్వ మోహం లేకపోతే ఆత్మసాక్షాత్కారము జీవన్ముక్తియే ఉంటుంది ద్వంద్వనిమిత్త మోహ ద్వంద్వమోహేనా ద్వంద్వమోహేనా అని ఉంది కదా ద్వంద్వముల నిమిత్తంగా మోహము మోహము అంటే డెల్యూషన్ భ్రాంతి ఈ భ్రాంతి ఎందుకు కలిగింది ద్వంద్వాన్ని నువ్వు అక్కడ నిర్మాణం చేస్తావు దాన్ని భ్రాంతి కలుగుతుంది ఇప్పుడు వీడు చూస్తాడు ఈ దేవత మంచిది ఆ దేవత చెడ్డది అంటాడు ఈ ద్వంద్వమోహాన్ని దేవతలకు కూడా ముందు దేవతలని రెండు ముక్కలను రెండు వర్గాలు చేస్తాడు ముందు దేవతలను వీడు చూసి వచ్చినట్టుగా ఆ తర్వాత ఒక వర్గం దేవత మంచిది ఇంకో వర్గం దేవత చెడ్డది అంటాడు వ్యామోహానికి ఇంకా హద్దే ఉంది ఒకచోట ద్వంద్వమోహం ఆరంభం అయితే అది అలా పాకేస్తూ ప్రతి రంగంలోకి పాకేస్తుంది అది ప్రతి చోటకి పాకేస్తుంది అది సూపర్స్టిషన్ కింద అయిపోతుంది సో కిటికీ ఇక్కడ ఉంటే శుభం అక్కడుంటే అశుభం ఉంటాడు ఇప్పుడు ఏం చేద్దాం ఈ కిటికీ ఇలా ఓడిపికి అక్కడ పెట్టడానికి ఇది టేబుల్ అయితే ఇక్కడ నుంచి ఎత్తి అక్కడ పెడతారు కిటికీని పెడతారు ఇది ఓడిపికి అది పెట్టాలంటే ఇది బదలు ఇక్కడ మళ్ళీ గోడ కట్టాలి అక్కడ కొత్తగా చిల్లు పెట్టి మళ్ళీ ఈ కిటికీ అక్కడ పెట్టాలి ఎంత కష్టం సో ఈ రకంగా సో అరటి పండు ఇచ్చాను ఐ హేట్ బనానా అదేలాగా ఓ పండు అంటే ద్వేషం ఇంకో పండు అంటే ఇచ్ఛ నాకు ఇమాం పసంద్ చాలా ఇష్టం వై ఇమాం పసంద్ వైనాట్ పురోహిత్ పసంద్ ఏడు ఇమాం గొప్పే ఉంది పురోహిత్ పసంద్ అని ఇంకో పండుగ ఉండొచ్చు కదా ఏదో ఏదో సంథింగ్ అర్ దేదర్ రాగద్వేషాలు ఈ రాగద్వేషములకు అతీతంగా ఉండడము ప్రధానమైన అంశము ఆ ద్వంద్వమోహము తావేవ ఇచ్ఛాద్వేష శీతోష్ణవత్ పరస్పర విరుద్ధ సుఖదుఖహేతుషయ ఎనివే సో ఈ రాగద్వేషములు ద్వంద్వములు ద్వంద్వానికి దృష్టాంతం ఇస్తున్నారు శీతోష్ణాదివత్ శీతము ఉష్ణము ఇప్పుడు శీతము సుఖమా ఉష్ణము సుఖమా వేసవికాలంలో అడగండి ఏమని చెప్తారు శ్వేతము సుఖము ఉష్ణము దుఃఖము అని చెప్తారు శీతకాలంలో అడగండి ఈ ప్రశ్న రికార్డు చేసి పెట్టుకోండి మళ్ళీ శీతకాలంలో వెళ్ళేరైనా శ్వేతము సుఖమా ఉష్ణము సుఖమా అని అడగండి అప్పుడు ఏమని శీతము దుఃఖము ఉష్ణము సుఖము అని రివర్స్ అయిపోయింది చూడండి కాబట్టి ఏది సుఖము ఏది దుఃఖము ఇప్పుడు అది కూడా స్థిరంగా ఉండదు ఈ ఈ సుఖ దుఃఖ రాగద్వేషాలు మారిపోతూ ఉంటాయి ఇప్పుడు కారు కొన్నారనుకోండి కారు మీద రాగం ఉంటుందా ద్వేషం ఉంటుందా రాగం ఉంటుంది ఓ ఆరు మాసాలు అయిన తర్వాత ఈ కారు అమ్మేసి కొత్త మోడలు కొనాలని అనుకున్నారు ఈ కారు అమ్మడం ఆలస్యం అవుతోంది ఇప్పుడు ఆ కారు మీద ఏముంటుంది రాగం ఉంటుందా ద్వేషం ఉంటుందా ద్వేషం ఉంటుంది ఎలాగైనా వదిలితే చాలరావు బాబు ఈ కారు ద్వేషం ఉంటుంది కాబట్టి ఒకే వస్తువు మీద ఒకప్పుడు రాగము ఇంకోప్పుడు ద్వేషము ఉంటుంది అలాగే ఒకే వ్యక్తి మీద ఒకప్పుడు రాగము ఇంకొకప్పుడు ద్వేషము ఉంటాయి ద్వేషం ఉన్నవాడి మీద రాగం ఉంటుంది రాగం ఉన్నవాడి మీద ద్వేషం ఉంటుంది ఈ పొలిటికల్ పార్టీస్ చూడండి ఇలా కలుస్తూ ఉంటాయి అలా విడిపోతూ ఉంటాయి అలాగే ఎనీవే ఈ సెక్షన్ మళ్ళీ క్లాసులో పూర్తి చేద్దాం నేను మీకు మనవి చేశాను ఒక పది నిమిషాల ముందు వెళ్తానని కాబట్టి క్లాస్ ఇక్కడ పూర్తి చేస్తున్నాను ఓం పూర్ణ నమ